నాత్ర ప్రాణ విజ్ఞాన సంకీర్తనమస్తి తర్వాత ఇప్పుడు సహా అతి వదతి య ప్రాణేన అతి వదతి య సం వదతి అనుందా ఇక్కడ అలా లేదు ఇక్కడ అసలు ప్రాణం మాట లేదు అతి ఉంది సత్యేన అతి వదతి అంటే నువ్వేం చేస్తున్నావు ఈ అతివాదం ప్రాణానికి చెందింది సత్యవదనం ఎడిషనల్ అని అంటున్నావు అసలు ప్రాణం మాట లేదు ఇక్కడ ఇక్కడ ప్రాణ ప్రసంగం లేదు అయితే ప్రా లేని ప్రాణప్రసంగాన్ని పట్టుకొచ్చి ఉన్న సత్యవదనాన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు అక్కడ లేని ప్రాణప్రసంగాన్ని పట్టుకురావాలి అక్కడ ఉన్న సత్యవదనాన్ని పక్కకి పోసివేయాలి రెండు పనులు చేయాలి లేనిది పట్టుకు రావాలి ఉన్నది పక్కకి తోసు అలా చేస్తే ఈ ప్రాణమే భూమాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అలా చేయడానికి ఒప్పుకోరు ప్రకరణత్తు ప్రాణ విజ్ఞానం సంబద్ధ్యత తకరణానురోధేణ శృతి పరిత్యక్త సార్ ఇక్కడ ప్రాణ సం సంకీర్తనము లేకున్నా దీని వెనక్కాల ప్రాణ సంకీర్తనం ఉంది కనుక ఆ ప్రకరణం బట్టి ఈ మొత్తం అంతా కూడా ప్రాణ ప్రకరణము అని మనం సెటిల్ చేసుకున్నట్లయితే ఈ భూమ అతి సత్యవదనము ఇవన్నీ కూడా ప్రాణానికి అన్వయిస్తాయి ప్రకరణాన్ని బట్టి కాబట్టి వెనక్కాల ఉన్న ప్రాణాన్ని ఎక్కడికి తెస్తాము ఇక్కడ ప్రాణ సంకీర్తనం లేకున్నా వెనుకనున్న ప్రాణాన్ని మేము ఇక్కడికి పట్టుకొస్తాము అని అన్నట్లయితే నువ్వు చేసింది ఏమవుతుందంటే ఇక్కడ లేని ప్రాణ సంకీర్తనాన్ని ఇంతకు వెనకాలన్న దాల్లో నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడున్న సత్యవదన రూపమైన అతివదనాన్ని చుతిచేత స్పష్టంగా ఈ సోమిని వర్డ్స్ చెప్పబడిన సత్యవదన రూప అతివదనాన్ని నిరాకరించిన వాడవు అవుతావు దీన్ని ఏమంటారంటే ఉన్నది విడిచిపెట్టడం లేనిది పట్టుకురావటం ఆ పని చేసిన వాళ్ళం అవుతాం తర్వాత ప్రకరణాన్ని పట్టు పట్టుకు వచ్చినటువంటి అతివాదిత్వం ఇంపార్టెంటా లేక ఇక్కడ ఉన్న శృతికే చెప్పబడిన సత్యవదనాన్ని బట్టి వచ్చిన అతివాదిత్వం ముఖ్యమా అంటే దీంతో ఇక్కడ కంటెస్ట్ రెండింటి మధ్యన ప్రకరణము శృతి అనే రెండింటి మధ్యన కంటెస్ట్ ప్రకరణాన్ని బట్టి అంతకు ముందున్న సెక్షన్లోంచి ఇక్కడికి ప్రాణాన్ని పట్టుకొచ్చి ఆ ప్రాణాన్ని ఇక్కడుండే అతివదనానికి ముడేయాలి అది ప్రకరణం శృతి ఏమిటి శృతి అంటే ఇక్కడున్న వచనం ఇక్కడున్న వచనాన్ని బట్టి ఆ ప్రాణ సంబంధం లేకుండా సత్యవదనాన్ని బట్టి అతివాద అతివాదిత్వం ఇక్కడ కాబట్టి శృతిని బట్టి అతివాదిత్వం తీసుకుంటే భూమ ప్రాణం కంటే ప్రకరణాన్ని బట్టి అతివాదత్వం తీసుకుంటే ప్రాణమే ఇక్కడికి భూమలాగా వచ్చి సత్యవదనం అనేది ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కింద మిగులుంటుంది ఇప్పుడు ప్రకరణము చేత అనుగ్రహింపబడే అతివదనాన్ని తీసుకోవాలా శృతి చేత అనుగ్రహింపబడే అతివదనాన్ని తీసుకోవాలా అంటే మీమాంసక మర్యాద ఒకటి ఎప్పుడైనా సరే శృతి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ అది లేనప్పుడు మాత్రమే ప్రకరణం డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ప్రకరణాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతారు అది సంగతి తెలుసుంది కదండి కాబట్టి ప్రకరణము కంటే శృతి బలమైనది అది లిస్ట్ శృతి శృతి వా లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య అని లిస్ట్ అది ఆ లిస్టులో ఫస్ట్ శృతి ప్రకరణం ఫోర్త్ ఫూర్టు దాని బలం ఫస్ట్ దానికంటే చాలా కింద తక్కువలో ఉంటుంది శృతి లేకపోతే లింగం లేకపోతే వాక్యం లేకపోతే అప్పుడు ప్రకరణాన్ని బట్టి నిర్ణయం చేయాలి శృతి ఉండగా తప్పు కాబట్టి ఇక్కడ అతివాదిత్వము సత్యవదనాన్ని బట్టి వచ్చిన అతివాదిత్వమే కానీ ప్రాణోపాసనని కాదు కాబట్టి ఈ సత్యవదన రూప అతివాదిత్వము కొత్త అతివాదిత్వం గడిచచిపోయిన ప్రాణోపాసన రూప అతివాదిత్వం కాది కాబట్టి భూమ ప్రాణము కంటే గొప్పది డిఫరెంట్ అని సెటివ్ చేస్తున్నాం ప్రకృతం వ్యావృత్ర్థిశబ్దో నతే ఎదతి శంకరులు ఇంకా దాన్ని అలా పోషించుకుంటూ పోతారు ఇది నేను ప్రకరణం చెప్తాను మీరు బుద్ధి సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవచ్చు కష్టమే కాదు అతివాది కానైతే సత్యముచ్చే అతివాది ఎవడో వాడు అతివాది అని ఉంది ఈ కానైతే అనే దాన్ని బట్టి ఈ తరువాత వచ్చిన అతివాది అంతకు ముందు ఉన్న అతివాది ఒకటే అనిపిస్తున్నా నీకు లేకపోతే కొత్త అతివాది అనిపిస్తున్నాడు కొత్త అతివాదం తెలియట్లేదండి ప్రాణోపాసకుడు అతివాది వాడిని అనుగ్రహించాం తూ నిజం చెప్పాలంటే ఏషహ అతివాది వీడు అతివాది వీడంటే ఎవడు వీడు యహ సత్యన అతివాదీ ఎవడైతే సత్యాన్ని బట్టే అతివాదియో వీడండి అతివాది ఇక వీదండి అతివాది అన్నారంటే అంతకుముందు ఉన్న అతివాది ఏమయ్యాడు వెనక్కిపోయాడు వాడు ఇది కొత్త అతివాది వచ్చాడు కాబట్టి ఇక్కడ తూ అదే పదాన్ని బట్టి ఆ వానే పదాన్ని వా అంటే వై వానే వై అనే పదాన్ని బట్టి ఈ అతివాది గడచిపోయిన అతివాది కంటే గొప్ప అతివాది గడచిపోయిన వాడిని కూడా అతివాదినే ఉడితే వాడిని ఎత్తి మీద అక్షంతలు వేసిన మాట వాస్తవమే కానీ వాడు అసలు పెళ్లి వాడు కాడు వీడు అసలు పెళ్లి భూమా కాబట్టి గరచిన ప్రాణము కంటే ఈ భూమం గొప్పది కేవలము అతివాది అనే మాట అక్కడా ఉంది ఇక్కడ ఉంది కాబట్టి అదే ఇది అని అలాగా చెప్పడానికి వీలు లేదు సత్యం త్వేవ విజిజ్ఞాసిం ఇది చ ప్రయత్నాంతరకరణం అర్థాంతర వివక్షాం సూచయతి పైగా ఇంకా పోషిస్తున్నారు దాన్ని పైగా ప్రాణము ఆశ కంటే ప్రాణము గొప్పది ప్రాణము చాలా గొప్పది ప్రాణోహపిత ప్రాణో మాత ప్రాణో భ్రాత అని అలాగ చాలా చేశారు ఎస్ ప్రాణే నాతి అతివాది నేనేదో గుర్తుండి చెప్పి వాడే అతివాది అని చెప్పి ఆ తర్వాత ఏమన్నారంటే ఆ తర్వాత అప్పుడు నోరు మూసి కూడుకున్నాను నారదుడు నాకు బాగా గుర్తు వచ్చింది ఇప్పుడు నారదు మాట్లాడు కూరుకున్నాడు మాట్లాడుతూ ఎందుకు కూరుకున్నాడు అంటే అయిపోయింది అల్టిమేట్కి వచ్చేసామనుకున్నాడు అనుకుంటే అప్పుడు సమత్కుమారుడు మాట్లాడుకూరుకోలేదు ఎందుకంటే శిష్యుడు ఒకవేళ పైన ఇంకొకటి ఉందని అందుకోలేక మాట్లాడుకూరుకున్నా గురువు కూడా మాట్లాడుకూరుకున్నాడు అనుకోండి అప్పుడు నాలుగు ఏమనిపిస్తుంది ఈ ప్రాణమే అల్టిమేట్ అని అనిపిస్తుంది అప్పుడు గురువు శిష్యుడికి ఒక రకమైన అన్యాయం చేసిన వాడు అంటారు అంతకు ముందు పైదు ఉందని స్పష్టంగా తెలుస్తూ ఉండడం చేత పైది ఏమిటి అని అడుగుతూ వచ్చాడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఇంకేదో పైదు ఉంది అని తెలుసుకోలేకపోయాడు నార్థుడు ఎందుకంటే అల్టిమేట్గా వచ్చేసినా కనిపించింది ప్రాణం ప్రాణమే సర్వము అంటే ఓహో యా అనుకుని నోరు అప్పుడు ఈయన కాబట్టి పైది చెప్పండి అడగలేదు అడుగుతాడేమో అని చూశాడు సమత్ కుమారుడు ఆయన అడగలేదు అప్పుడు ఈయనే చెప్పాడు యా నువ్వు తెలుసుకున్నదంతా బాగానే ఉంది కానీ సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పాడు అంటే ఇంతవరకు తెలుసుకున్నది సత్యం కాదని స్పష్టం కాలేదు అది అల్టిమేట్ రియాలిటీ కాదని తెలిసింది తూ వేస్తాడు ఏవా వేస్తాడు నువ్వు తెలుసుకున్నది బాగుందాయా కానీ మరి నన్ను సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే కూడా నువ్వు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయాలని ఈ ప్రాణము కంటే విలక్షణమైన మరి ఒక తత్వము గలదని స్పష్టమవుతూనే ఉంది తస్మాత్కవేద ప్రశంసా ప్రకృత మహాబ్రాహ్మణ యతు అర్థాంతరూత చతుర్వేద ప్రశస్యతే కాబట్టి భూమ ప్రాణము కంటే డిఫరెంటే నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ తప్పు ఏమిటి ఎగ్జాంపుల్ అగ్నిహోత్రి యహా సత్యం వదతి అది కాదు ఎగ్జాంపుల్ తప్పు ఎగ్జాంపుల్ అసలు ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే ఒక వేదం చదువుకున్న పండితులందరినీ ప్రశంసిస్తున్నారు అయ్యా వీరు ఎదుర్వేదం చదువుతారండి వీరు ఎదుర్వేదం చదివారు వీరు సామవేదం చదుదారు వీరు అసమవేదం చదుదారండి ఏకవేదులని ప్రశంసిస్తున్నారు ప్రశంసిస్తూ ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఏమన్నారంటే ఏ సతు మహాబ్రాహ్మణ ఎతురోవేదానుభూతే ఈయనండి మహాబ్రాహ్మణుడు ఈయనైతే ఈయనైతే గొప్ప బ్రాహ్మణుడు నాలుగు వేదాలను అధ్యయనం చేశాడు అన్నారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఏకవేదుల్లో ఈయన కలిసిపోతాడా లేకపోతే వాళ్ళకంటే విడిగా ప్రకాశిస్తూ నిలబడి ఉంటాడా అది దృష్టాంతం అలాంటి దృష్టాంతం చెప్పాలి కానీ ఏసా అగ్నిహోత్రి ఎ సత్యం వదతి అనే దృష్టాంతం ఎదురుకుండా పెట్టి ఇంతకు ముందున్న అగ్నిహోత్రి సత్యవదనం చేసేవాడు అంతకుముందున్న అగ్నిహోత్ర కొత్తవాడు ఎవడైనా అన్నా అదిగా దృష్టాంతం రాంగ్ దృష్టాంతం అక్కడ కొత్త వాడు మాట వాస్తవమే కానీ ఆ దృష్టాంతం ఇక్కడ వర్తించడు మరి ఇక్కడ దృష్టాంతం ఇది దృష్టాంతం కాబట్టి ఇప్పుడు దృష్టాంతం మీద దెబ్బలాడకూడదు దృష్టాంతం ఉంటే పాయింట్ చెప్పడానికి ఉపయోగపడి తాద్రిక ఏత్రష్టవ్యం ఈ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని నువ్వు ఈ ప్రకరణాన్ని అన్వయించుకో నువ్వు చెప్పిన దృష్టాంతాన్ని డ్రాప్ చేసేది నాచ ప్రతివచన రూపయవా అర్థాంతర భవితవ్యమి నియమోస్తి ఇంతకుముందు ఇంక ఇప్పుడు పూర్వపక్షి చెప్పిన వేరు వేరు లూజెన్స్ ఏమైతే ఉన్నా అవన్నీ టైప్ చేసుకుంటూ వస్తున్నారు వాడు ఏమన్నాడంటే నామా అయ్యా నామకంటే గొప్పది ఉందా ఉంది అదేమిటో నేను చెప్పండి సరే చెప్తాను అనే ఒక ప్రశ్న ప్రతిభన ప్రక్రియ వచ్చింది అది ప్రాణహ వచ్చింది ప్రాణహా భూమహాకి మధ్యలో అది లేదు కాబట్టిది మరొకటి కాదు ఆ ప్రశ్న ప్రతివచనం ఉంటే మరొకటిని స్పష్టంగా తెలుసుకొని ఉంటుంది కానీ అది లేదు కనుక ఇది మరొకటి కాదు అని పరపక్షం వరపక్షంలో ఒక హేతు ఈయనంటున్నారు చూడు చెప్పింది బానే ఉంది ఒకటి చెప్పి దానికంటే గొప్పది మరొకటి చెప్పే సందర్భంలో ఈ ప్రశ్న ప్రతివచనాలు ఉంటాయి అదొక పద్ధతి కానీ ఒకటి చెప్పి దానికంటే గొప్పది మరొకటి చెప్పడానికి ఇది ఒక్కటే మార్గము అని నువ్వు అనుకోకుంటావు ఇది ఒక పద్ధతి అన్ని చోట్ల ఈ పద్ధతి ఉండక్కర్లా ఇంకో చోట మరో పద్ధతి అవలంబించవచ్చు అది సంగతి ప్రకృత సంబంధాసంభవారితత్వాత్ అర్థాంతర వివక్షాయా అదే ఇప్పుడు అర్థాంతరము ఇది అది కాదు మరొకటి అని మనం ఎప్పుడు సెటిల్ చేస్తామంటే అక్కడుండే డిస్క్రిప్షను దానికి వర్ణ వర్ణ దానికి వర్తించదు అని సెటిల్ అయిపోతే అది మరొకటి అని మనకు తెలుసుకోవచ్చు అలా చూసుకోవచ్చు కూడా కాబట్టి ప్రకృత సంబంధ అసంభవం ప్రకృతముతోటి ప్రకృతం ఇప్పుడు ప్రాణం చెప్పారు ప్రాణం చెప్పి ప్రాణో భ్రాత ప్రాణోపిత ప్రాణోపిత ఇలా చేశారు చేసి ముందుకు వచ్చారు వాడిని అతివాదని కూడా చెప్పారు కొంచెం ముందుకు ఏషతువా అతి వదతి ఎస్ సత్యే నాతి వదతి అని చెప్పారు ఈ వాక్యాన్ని ప్రాణ అతివాదిత్వానికి అన్వయిస్తే అన్వయిస్తుందా అన్వయిస్తుంది ఎలా ఉంటే అన్వయిస్తుంది ఏషతువా అతి వదతి ఎస్ ప్రాణే నాతి వదతి అంటే అతివాదిత్వానికి అన్వయిస్తుంది అలా కాకుండా ఏషతువా అతి వదతి ఒకటి వేసి ఏ శత్వా అతి వదతి సత్య నాటి వదతి అని అంటే దీన్ని తీసుకెళ్ళి ప్రాణంలో అన్వయించడం కుదరదు ఎందుకంటే ఇక్కడ ప్రాణమే లేదు అసలు కాబట్టి ఎప్పుడైతే ప్రకృతంలో ప్రకరణాన్ని బట్టి వచ్చిన ప్రాణం ఉన్నదో దానికి వాక్యాన్ని అన్వయించే ప్రయత్నం మీరు చేస్తారు ఆ ప్రయత్నం విఫలమైపోతే వెంటనే మనకేం తెలుస్తుంది ఒరే ఇంకొక కొత్త తత్వమురా అని తెలుస్తుంది కాబట్టి కొత్త తత్వం అని తెలియటానికి అని నిశ్చయించటానికి ప్రశ్న ప్రతివచనాలు ఒక మార్గము రెండవ మార్గం ఏమిటంటే ఇక్కడ వర్ణించిన వర్ణన అంతకు ముందున్నదానికి అన్వయించకపోవటం ఇంకో మార్గం అక్కడ రత్న బాగా రాశాడు ఇప్పుడు ఏకవేదులను పరిచయం చేసుకుంటూ వచ్చారు చేసుకుంటూ వచ్చి చతుర్వేదో మహాబ్రాహ్మణ అన్నారు అప్పుడు ఈ చతుర్వేద విశేషణం అంతకు ముందు పరిచయం చేసిన ఆయనకు వర్తిస్తుందా అని మీరు చూసుకుంటారు వర్తింపదు కాబట్టి ఈ చతుర్వేద మహాబ్రాహ్మణ అనేవాడు మీకంటే కనబడినా కనపడకపోయినా ఆయన వేరే అని మీకు తెలుస్తూ ఉంటాం కాబట్టి సంబంధము అసంభవమైతే దాని అర్థాంతర వివక్ష కాగితమవుతుంది చేయబడుతుంది త్ర ప్రాణాంతమునుశాసనం శ్రు ప్రాణాంత ఓకూష్ణీం భూతారదం స్వయమే వసన కుమరత్పాదయతి అక్కడ ప్రకరణ ఎలా ఉందంటే ప్రాణం దాకా ఆయన బోధించుకుంటూ వచ్చాడు ప్రాణం చెప్పిన తర్వాత ప్రాణం కంటే పైన ఏమైనా ఉందా అని అడగలేదు నా రోరు ఆయన మాట కూరు మాట్లాడుకూరుతున్నాడు కూరుకుంటే అడిగితే చెప్పడం న్యాయం అడక్కపోయినా చెప్పే పరిస్థితి ఇది స్వయమేమో వ్యుత్పాదయతి సనత్కుమార సమత్కుమారుడు ఆయన అడక్కపోయినా ఏమో ప్రాణం కంటే పైన ఒకటి ఉంది అది సంత ప్రాణ విజ్ఞానేనా వికారామృత విషయణ అతివాదిత్వం అనతి వాదిత్వమే వసతు వా అతి వదతి సత్యేనాతి వదతి ఇది ఆయన ఊరుకున్నాడు నారదుడు ఊరుకున్నాడు అదే గొప్పనుకున్నాడు అంతకుముందు ఎవెవో మాట్లాడేవాడు నామాన్ని తెలుసుకుని ఎవరివో మాట్లాడేవారు ఇప్పుడు ఆ నామం కంటే గొప్పవో అరలవ ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాడు ప్రాణం దాకా వచ్చాడు అమ్మయ్యా నేను తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాను అని మాట్లాడుకూరుకున్నాడు మాట్లాడుకూరుకుంటే సంతకుమారుడు ఏమనుకున్నారంటే ప్రాణ విజ్ఞానము ఉపాసన అది ఉపాసన కోసం చెప్పినది ఉపాసనలో నారదుడు వేరే ఉంటాడు ప్రాణదేవత వేరే ఉంటుంది తర్వాత ఈ ప్రాణదేవత ఇది కాలాతీతమైన దేవత కాదు ఇప్పుడు అవతారం ఉందండి అవతారం కాలానికి లోబడి ఉంటుందా కాలానికి అతీతంగా ఉంటుందా కాలానికి లోబడి ఉంటుంది ఏమండి ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ కలదు సృష్టి కాలంలో హిరణ్య గర్భుడు ఇప్పుడు హిరణ్య గర్భుడు అతీతుడా అతీతుడు కాదా అతీతుడు కాదు అతీతుడు కాదు ఎందుకంటే కాలంలో ప్రకటమైనడు తర్వాత హిరణ్య గర్భుడు కొంతకాలం ఉండి మళ్ళీ ప్రళయంలో విలీనం అయిపోతాడు బ్రహ్మగారు అండి హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడికే హిరణ్య గర్భుడు అని వైదిక వాంగ్మయంలో ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు కాలం లోపల ఉన్నాడా కాలానికి అతీతడా కాలం లోపల ఉన్నాడు సో ఆ హిరణ్య గర్భుడు వికారము అంటే ప్రోడక్ట్ అల్టిమేట్ కాదు ఏది ప్రోడక్టో అది అసత్యము అంటే ఈ శంకరుల యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఆత్మ కంటే భిన్నము కాని నిర్గుణ పరబ్రహ్మ ఒక్కటియే సత్యము ఆ నిర్గుణ పరబ్రహ్మ జగత్ అయింది ఆ జగత్తుకు ఒక పాలకుడు హిరణ్య గర్భుడు ఉన్నాడు అంటే ఆ హిరణ్య గర్భుడుతో సహా జగత్తు జగత్పాలకుడైన జగత్తు కంటే భిన్నంగా లేడు కదా హిరణ్య గర్భుడు జగద్రూపంగానే ప్రకటమయ్యాడు కదా జగత్తు మిక్స్ అయితే జగత్ రూపంగా ఉన్న హిరణ్య గారు కూడా ఏమవుతుందే మిక్స్ అవుతుందే ఈ మాట మీరు దేవుడి దగ్గరికి చెప్తే వాళ్ళు దెబ్బ తడతారు కాబట్టి మరైతే నేను నేను మిక్స్ అయిన కొలుస్తున్నానా అంటే చూడు దేవుడి కంటే భిన్నంగా ఉన్నవా లేవా ఉన్నాను మిక్స్ మిక్స్ అయ్యి భిన్నంగా ఉన్న నువ్వు మిక్స్ భిన్నంగా ఉన్న దేవుణ్ణి కొలుస్తూ ఉంటావు ఇప్పుడు మీరు రక్షిామూర్తి స్తోత్రం జరిగారా శిష్యాచార్యత పితృపుత్రాధ్యాత్మనా భేదత ఇది తెలుసుకుంటూ ఉంటాడు తెలుసుకునే స్వప్నే జాగ్రతివారుష మాయా పరిభ్రా జాగ్రత్త అవస్థలో నేను వేరు గురువు వేరు నేను వేరు దేవుడు వేరు అని తెలుసుకుంటూ ఉంటాడు వినే మాయా అంటారు అది సత్యమే వీడు ఈ నారద మోహన్కి ఇంత దాకా వచ్చి ఇప్పుడు ఈ ఈ అనుభూతంలో ఈ నిత్యలో ఈ వికారంలో ఉండిపోవడం ఇష్టం లేక సనత్కుమారుడు ఆ పై మాట చెప్తో అతివాదిత్వం వచ్చేసింది అనుకున్నాడా ఎవరు నారదుడు ఎందుకంటే ప్రాణంలో ఉపాసన అతివాదిత్వం నాకు వచ్చేసింది అనుకున్నాడు వెంటనే సనత్కుమారుడు అంటున్నాడు చూడవయ్య అది అసలైన అతివాదిత్వం కాదు అది అతివాదిత్వమే కానీ అసలైన అతివాదిత్వం అది కాదు అసలైన ప్రిపిహెచ్డీ లాగా ప్రిపీహెచ్డీ అని ఒక క్వాలిఫికేషన్ ఉంది దాన్ని ఎంఫిల్ అంట ఎవడైనా ఏం చదివా మీరంటే ఎంఫిల్ చేశారంటే దాని అర్థం ఏంటంటే ఎంఎస్సి పాస్ అయిన తర్వాత కొంతకాలం ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ ల్యాబుల్లో తిరిగాడే తప్ప పిహెచ్డీ పూర్తి చేయకుండా బయటపడ్డాడు అని అర్థం కానీ అంటే అందు సత్యం తెలుసున్న వాళ్ళు మేము ఎంఫిల్ చేసామని చెప్పరు ఎమ్ఎస్టీ ఎందుకంటే ఎంఫిల్ అన్నాడంటే ఎంఫిల్ అంటే అది పాజిటివ్ థాట్ అది నెగిటివ్ అది ఏ రకంగా నెగిటివ్ వీడు పిహెచ్డి పూర్తి చేయలేకపోయాడు పిహెచ్డి చేస్తున్నవాడు కూడా ఎంఫిల్ పాస్ అవుతాడు ఎంఫిల్ పాస్ అయిన తర్వాతనే పిహెచ్డీ సబ్మి సబ్మిట్ చేస్తాడు వాడు నేను ఎంఫిల్ చేశానని నేను చెప్పడం నేను పిహెచ్డీ చేస్తున్నానండి ఇంకొద్ది రోజుల్లో ఫినిష్ అవుతుందండి అని చెప్తాను నేను ఎంఫిల్ అని నా అనడం ఎంఫిల్ అని పెట్టుకోడు ఎంఫిల్ అని పెట్టుకున్నాడంటే వీడు పిహెచ్డీకి తినోదకాలు ఇచ్చేసేదని అర్థం ఈ ప్రాణ విజ్ఞానం అలాంటిది సరే మంచిదే అతివాదియే అది అసలైన శిశలైన అతివాదితో అది కాదయా నారదా యేషతువా అతి వద్దతు సత్య నాటివద్దడు నిజమైన అతివాది ఎవడు నిర్గుణ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నవాడెవడం వాడు అసలైన అతివాది మీకు సన్యాసులలో ఉపాసక సన్యాసులు ఉంటారు జ్ఞాని సన్యాసులు ఉంటారు కోల్కుండదు జ్ఞాని ఇప్పుడు రమణ భగవాన్ తినూ ఉపాసక సన్యాసులు డజన్స్ ఆర్దే వాట్ ఈస్ ది కంపారిజన్ బుద్ధి ఉపాసక సన్యాసం ఏం చేస్తాడంటే అసేపు ఉపాసనకి సంబంధించిన ప్రసంగంలో ఉంటాడు జ్ఞానులు రమణ భగవాన్ ఎలా ఉంటారు ఉపాసనలకు అతీతంగా ఉంటారు ఎడలేదు కాబట్టి నారదుడికి నువ్వు అతివాది అయిపోయిన సంతోషపడకు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు కూడా నీ అతివాదిత్వం సరైంది కాదు ఇది అసలైన అతివాదిత్వము అని ముందుకు వెళ్తున్నాడు ఆయన ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు అడగక్కర్లే వాళ్ళక్క గురువుగారే ముందుకు తీసుకెళ్ళచ్చు తత్ర సత్యమితి పరం బ్రహ్మోచ్యతే పరమార్థ రూపత్వాత్ సో య సత్యాన్ని బట్టి అతివదనం చేశారు ఉన్నప్పుడు సత్యము అంటే పరబ్రహ్మ అన్నారు కాబట్టి ప్రాణోపాసన వల్ల వచ్చిన అతివాదనం కంటే అతివదనం కంటే పరబ్రహ్మ యొక్క జ్ఞానం చేత కలిగిన అతివదనము శ్రేష్టమైనది అల్టిమేట్ సత్యం అంటే పరబ్రహ్మని ఎలా అంటే అదే పరమార్థము మితంతా కాల ప్రవాహంలో ఓ వచ్చి మరో టైంలో పోయింది కాబట్టి నిత్యే అవుతుంది కాబట్టి సత్యం అవ్వదు పైగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా ఇక శ్రుత్యం తర్వాత అని శృతి కూడా ఉంది అక్కడ సత్యం అంటే పరబ్రహ్మ అని అర్థం ఇంతేకాదండి అక్కడ కూడా ఏమనుందంటే నారదుడు ఊరుకున్నాడు ఊరుకుంటే ఈయన ఊరుకోలేదు ఈయన పై మాట ఒకటి వా అతి వదతి ఎస్ సత్యేనాతి అన్నాడు ప్రాణాతి వదనం కాదయా సత్యాతి వదనం ఉండాలి అన్నాడు అంటే నారదునన్నాడు అలాగా అయితే ఆ సత్యం నాడు చెప్పండి అని అడిగాడే అది చూపిస్తున్నాడు తా వ్యుత్పాదితాయ నారదాయ సోహం భగవ సత్యేనాతి వదా ఇచ్చేం ప్రవృత్తి విజ్ఞానాది సాధన పరంపరయా ఉపదిశతి సో ప్రాణోపాసన వల్ల వచ్చిన సత్యవాదం చాలదో అతివదనం చాలదు యశటువా అతి వదతి సత్యే నాతి వదతి అని అన్నాడు ఆయన సనత్కుమార్ అలాగ అది విన్న వెంటనే దీనికి మెరిసింది మెరుపులాగా ఓ అలాగా అని తెలుసుకున్నాడు తెలుసుకుని సోహం భగవత్ సత్యే నాతి వదాని హే మహాత్మా సనత్కుమారా నేను ప్రాణ అతివదనంతో నేను సంతృప్తి చెందలేదు నాకు ఆ సత్య అతివదనమే కావాలి నాకు అది కావాలి నాకు దయచేసి మీరు చెప్పండి అని మళ్ళీ ముందుకు వచ్చాడు అప్పుడు ఆయనకి భూమ విద్యని చెప్పాడు భూమని చెప్పాడు చెప్తా ఈ భూమని సాక్షాత్కరించుకోవటానికి సాధనాలు చాలా చెప్పాడు విజ్ఞానము శ్రద్ధ విజ్ఞానం శ్రవణ మననాలు చేసి తెలుసుకోవటం శ్రద్ధ అంటే దాని ప్రేమ భక్తి కలిగి ఉండటం ఇలా ఇలాగే చెప్పాడు అక్కడ నాలుగైదు సాధనాలు చెప్పాడు చెప్పి అప్పుడు భూములు చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఈ భూమ ఆ ప్రాణం ఒకటవుతాయా వేరువేరు అవుతాయా వేరు వేరే ప్రాణాదీ సత్యం వక్తవ్యం ప్రతిజ్ఞాతం తదేవా ఇహ భూమి తీక్ష్యతేమ్యతే అలా నాలుగు అనేక సాధనాలు చెప్పి ఆ ప్రాణము కంటే అధి ఊర్ధ్వం పైన ఉండేటువంటి అంటే దానికి కూడా మూల కారణమైనటువంటి ఆ సత్యము చెప్పాలి నేను చెప్తాను అని ఆయన కృతజ్ఞ చేసి దాన్ని చెప్తూ భూమా అన్నాడు కాబట్టి ఈ సత్యం ఏమిటవుతుంది భూమవుతుంది సత్యమన్నా భూమన్నా ఒకటే ఆ చెప్పిన దాన్ని బట్టి ఈ సత్య భూమ ఆ ప్రాణం విలక్షణమైనది అవుతుంది అంతేగాని ప్రాణమే కాదు అని కంప్యూటర్ చేస్తున్నారు ఆ సంప్రసాదాధి ఉపదేశా తస్మాత్ అస్తి ప్రాణాత్ అధిభూమ్ ఉపదేశపరమా భూమా భవితుమర్హతి కాబట్టి ప్రాణము కంచైన భూమా అనేతము గలదు అది ఆయన ఉపదేశించి ఉన్నాడు కాబట్టి పరమాత్మ భూమ ప్రాణము కంటే విలక్షణమైనది అని స్పష్టం అవుతున్నది ఇప్పుడు కూడా సగుణము అది భేదాన్ని పట్టుకొస్తుంది సగుణం భేదాన్ని పట్టుకొస్తుంది అభేదం నుంచి అద్వైతం నుంచి ద్వైతంలోకి తీసుకొస్తుంది ఆ ద్వైతంలోకి వచ్చినది ఒక మృతి కింద ఉపయోగపడుతుందో అదే అల్టిమేట్ అన్నానికి వీళ్ళేది ఇహ ఆత్మవిషయా ప్రకరణ స్థానముపన్నం భవిష్యతి పైగా ఈ ప్రకరణము మీరు ప్రారంభం చూసుకుంటే ప్రారంభంలో తరటి శోకమాత్మవితోనుందా తరటి శోకం ప్రాణవితోనుందా ఆత్మవితను కాబట్టి ఆత్మ వరకు వెళ్ళిపోవాలి ఆత్మ వరకు వెళితేనే ఆ మొదలు పెట్టిన ఆత్మ విజ్ఞానము అనే ప్రకరణం కుదురుతుంది ఆత్మ వరకు వెళ్లకుండా మరొక చోట ఎక్కడైనా ఆగిపోయారు అనుకోండి అయిపోతే మొదలు పెట్టిన దానికి దానికి పొంతన లేకుండా పోదలు పెట్టింది కాబట్టి ఎండ అయ్యేప్పటికే ఆ ఆత్మ దగ్గర మీరు శక్తిలో అవ్వాలి ప్రాణ ఏవా తే ప్రాణ అల్టిమేట్ అనుకుని ఆ ప్రాణమే ఆత్మ అనుకోవచ్చు కదా అంటే అది వర్క్అవుతాను ఎందుకంటే ప్రాణము శగుణం సమష్టి నేను వ్యష్టిగా ఉంటాను సమష్టి ఉందంటే నేను వ్యష్టి నైపుతాను నేను వ్యష్టిగా ఉండి సమష్టి విడిగా ఉండి ఆ సమష్టి రూపమైన ప్రాణము నా ఆత్మ అని చెప్పడానికి వీలెట్ ఏమని చెప్పాల్సి ఉంటుంది ఆ సమష్టి రూపమైన ప్రాణము వ్యష్ఠినైన నన్ను తన ఎందు కలిగి ఉన్నది నేను అంశగా ఉన్నాను కాబట్టి ఆ సమష్టి రూపమైన ప్రాణాన్ని నేను దండం పెడుతున్నాను అనడానికి ఉపయోగపడుతుంది దక్కిష్ట ఆత్మ అన్నది కూడా ఆత్మనాలంటే ఏమన్నాలో తెలిసినా అండి నా ఎందలెం వ్యష్టిత్వం పోవాలి ధిరంజ గర్భంందలే సమష్టిత్వం పోవాలి ఆ జీవత్వ ఈశ్వరత్వ అనే ఉపాధులు పోతే ఒకే ఒక తత్వం నిర్గుణ పరబ్రహ్మ అది ఆత్మ అలాగే దానికి వ్యవస్థ ప్రాణస్య ముఖ్యయా వృత్యా ఆత్మత్వమస్తి చూడండి ప్రాణము అంటే ఆ లైఫ్ లైఫ్ బై సూపర్ ఇంపోజిషన్ అధ్యాసను బట్టి మీరు ఆత్మనాలు తప్ప డైరెక్ట్ గా స్వరూపాన్ని బట్టి ఆత్మ నానికి వీళ్ళు దేహము ఆత్మ అంటారు దేహం ఆత్మ అంటే స్వరూపాన్ని బట్టి దేహం ఆత్మ అయిందా ఆ విధంగానే లైఫ్ యూనివర్సల్ లైఫ్ రానా అది స్వరూపాన్ని బట్టి ఆత్మ అవదు ఎందుకంటే అది వచ్చిపోతూ ఉంటుంది స్వరూపాన్ని బట్టి ఆత్మ అవ కేవలము అధ్యాసన్ని ఆత్మ ఆ లైఫ్ నేనే వీడు అనుక్కోవడాన్ని ఆత్మ అవుతుందే తప్ప స్వరూపాన్ని ఆత్మ అవదు స్వరూపాన్ని బట్టి ఆత్మ అవ్వాలంటే షత్ సచ్చిట్ సత్ దగ్గరకు వచ్చేయాలి బియ్యం అంటే కానీ మూమెంట్లో స్వరూపాన్ని బట్టి ఆత్మరాదు ప్రాణ అంటే మూమెంట్ కాబట్టి అధ్యాస చేత ఆత్మత్వం కుదురుతుంది తప్ప ముఖ్యమైన ఆత్మత్వము ప్రాణము నుండు పొషగదు నాత్ర సారీ న పరమాత్మ జ్ఞానాత్ శోక వినివృత్తిరస్య పంథా విద్య జనాయ ఇతిశృత్యం తరాత చూడండి ప్రాణోపాసన మంచిది ఎన్నే వస్తుంది మీరు ముందుకు వెళ్తారు బట్ అల్టిమేట్ గా మీరు పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ భిన్నము కానీ పరమాత్మను ఆత్మరూపంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే శోక నివారణ అవుతుంది లేకపోతే సంసారం తప్పదు వీడు సమష్టి ప్రాణదేవతను ఉపాసన చేసేదనుకోండి అతివాది అవుతాడు కానీ దేహాభిమానం ఉండబట్టి మరణిస్తాడు పుణ్యలోకాలకి వెళ్తాడు పుణ్యం గత మళ్ళీ వాపసు వస్తాడు బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా వాపసు వస్తాడు అది సంగతి కాబట్టి వాపసు వస్తాడంటే మళ్ళీ శోకం తప్పదు శోక నివృత్తికి ఒకే ఒక ఉపాయము సర్వాత్మభావము అంటే నిర్గుణ పరబ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మనిష్టలో నిలిచి ఉంటాడు కాబట్టి అది తప్ప మరో ఉపాయం లేదు అని కూడా శృతి స్పష్టంగా చెప్పి ఉన్నది కాబట్టి ఇక్కడ శోక నివారణోపాయంగా వచ్చింది ప్రకరణం అంత కనుక భూమా అన్నది తనకంటే భిన్నంగా ఉండే సగుణ బ్రహ్మ కాదు తనకంటే అభిన్నమైన నిర్గుణ పరబ్రహ్మే తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు ఇది చోపక్రమ్యా ఇప్పుడు నారదుడు బ్రహ్మలోకం వెళ్ళడానికి నారదుడికి అవసరమేముందండి ఎప్పుడు వెళ్ళి బ్రహ్మలోకమే నారదుడు హిరణ్య గర్భలోకం బ్రహ్మలోకం వాటి కోసం ఆయనకెందుకు ఆయన కావాలన్నాడంటే ఈ లోకాలన్నీ తిరిగేసి వాటిల్లో కూడా పూర్ణత్వం లేదని ఒక సత్యం ఒక నిర్ణయానికి వచ్చి అడిగాడు కాబట్టి ఆయనకి చెప్పేది అల్టిమేట్ ఆత్మజ్ఞానమే ఉంటుంది తప్ప నాకు కూడా శోకాన్ని నివారణ చేయమని కోరేడంటే ఇటువంటి శ్రవనోపాసనలు వాటి వల్ల లభించే పుణ్యలోకాలు అది టాపిక్ కానే కాదు ఆ ఉపక్రమోపసంహారాలను బట్టి కూడా మనం చూడచ్చు తస్మై మృదిత కషాయా దర్శయతి భగవాన్ సనత్కుమారీ నారదుడు పరమ పవిత్రమైన మనస్సు గలవాడు మృదిత ఆయన నాకు ఈ శోక నివారణోపాయం చెప్పమని కోరగా ఆయన తమస్సుకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని సమత్కుమార భగవానుడు బోధించాడు తమస్సు అంటే అజ్ఞానం అది ఆయన చెప్తున్నాను తమ ఇది శోకాది కారణమవిద్యోచ్యతే తమస్సు అంటే శోకము భయము మొదలైన వాటికి కారణమైన అజ్ఞానానికి తమస్సు అంటారు ఆ అజ్ఞానమునొక అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని సనత్కుమారుడు నారదునకు బోధించాడు ప్రాణాంతే చానుశాసనే నాణస్య అన్యాయత్తతోచ్యేత ఇప్పుడు సనత్కుమారుడు ఉపదేశించిన ఉపదేశము ప్రాణము కంటే పైన ఇంకేం లేదయా ప్రాణమే అల్టిమేట్ అని మీరంటే ఇంకా ఆ ప్రాణము మరొకదానికి అధీనమై ఉండకూడదు సర్వము దానికి అధీనమై ఉండాలి కానీ అల్టిమేట్ మళ్ళీ ఆ ప్రాణం వెళ్ళి మరో దానికి అధీనమై ఉంది అంటే అప్పుడు ఆ ప్రాణం అల్టిమేట్ ఎలా అవుతుంది అల్టిమేట్ అవ్వదు కాబట్టి అల్టిమేట్ గా ఉపదేశించింది భూమైతే ఆ భూము ప్రాణం కావడానికి వీల్లేదు ప్రాణం మరో దానికి అధీనంలో ఉందని ఎలా తెలుసుకుంటే దానికి చూపిస్తున్నారు ఆత్మత ప్రాణిజ్రాహ్మణం అక్కడే ఉంది చాంద్రోద్యంలో ఏడో అధ్యాయంలోనే ఈ ప్రాణము ఆత్మ నుండి ఆవిర్భవిస్తుంది అని ఉండేది అప్పుడు మీకు ఉపా ఉపదేశము ప్రాణం కంటే పైనుండే ఆత్మ పైనుండే ఆత్మ దాకా ఆయన చేసిన ఉపదేశం ప్రాణంతో ఆకదు కాబట్టి భూమంటే ప్రాణమే అని చెప్పడానికి వీల్లేదు ఈ చర్చ కొంచెం టెక్నికల్ గా ఉంటుంది మీరు ఓపిక ఇది ఎలా ఉంటుందంటే రోడ్లో తలపెట్టిన తర్వాత రోకటి పోట్లకు విలువ రాదు అయిపోవచ్చు నేను అయిపో కంగారు పడదు ప్రకరణ అంతే పరమాత్మ వివక్ష భవిష్యతి భూమాతు ప్రాణ ఏవేతి చే అంటే దాని మీద పూర్వపక్షం చిన్న పూర్వపక్షం చూడండి భూమ అల్టిమేట్ కాదండి భూమ ప్రాణమే ఈ భూమ ప్రాణమే దీనికంటే అల్టిమేట్ మరొకటి తర్వాత వస్తుంది అని ఇంకొక ఇంకొక శంక భూమ ప్రాణమే ప్రాణం అల్టిమేట్ కాదు భూమ ప్రాణమే కాబట్టి భూమ కాదు భూమ రూపమైన భూమయే ప్రాణమైన దానికంటే అల్టిమేట్ మరొకటి తర్వాత వస్తుంది ఇంకొకటి ఉంది అని శంక ఏమైనా ఉంటే అది సరికాదు ఎందుకంటే సభగవ కస్మిన్మీ ఇది ఆ ప్రకరణ సమాప్ అనుకర్షణ ఇప్పుడు నామైంది దానిపైకి వచ్చాం వాక్ అయింది దానిపైకి వచ్చాం అలా అలా ప్రాణానికి వచ్చాం దానిపైకి వచ్చాం భూమకి ఇంకా ఆ భూమకి పైకి ఇంకోటి వెళ్ళబోతున్నాం అని లేదు అలా వెళ్ళబోతుంటే ఈ భూమ తక్కువ తక్కువైనప్పుడు తీసుకెళ్లి దాన్ని ప్రాణంలో కలుపుకోవచ్చు కానీ అలాగేమీ లేదు ఇదే భూమని ముందుకు వెళ్ళి నారదుడు అడుగుతాడు ఈ భూమ దేని ప్రతిష్ఠితమైనది అని అడుగుతాడు సభగవన్ కృష్ణం ప్రతిష్ఠిత అంటే ఇంకొక దాని అని చెప్పడం స్వేమేణి తన స్వయం ప్రకాశ చైతన్యమునందు ప్రతిష్ఠితమైనది అని ఈ భూమనే ప్రకరణమైపోయేదాకా లాక్కుపోతాడు కాబట్టి ప్రకరణము యొక్క అంతంలో మరోటు వస్తుంది అనే ప్రసక్తి లేదు వైపుల్యాత్కాపత సర్వకారణత్వాత్ పరమాత్మన భూమ అంటే వైపుల్యము అంటే సర్వము తానే అయి ఉట సర్వము తానే అయి ఉండుట అనే సర్వకారణమై ఉట సర్వాత్మభావము సర్వకారణత్వము అనే విశేషణాలు హిరణ్య గర్భుణకు కంటే హిరణ్య గర్భునికు కూడా మూలంలో ఉండేటువంటి పరబ్రహ్మ ఎందే చక్కగా పొసగుతాయి కాబట్టి భూమ అంటే నిర్గుణ పరబ్రహ్మ ఆత్మయే గాని శ్రగుణోపాసనకి సంబంధించిన ప్రకరణము కాదు ధర్మోపత్తే ఇంకో హేతు భూమ అంటే ప్రాణము కాదు అనడానికి మరో హేతువు అదేంటంటే ధర్మములు ఏవైతే చెప్పారో అవి భూమకి పరబ్రహ్మకి వర్తిస్తాయి తప్పిస్తే ప్రాణదేవతకి వర్తించవు అని అలా అనిపిస్తున్న సూత్రం శంకరులు చెప్తారు అదిచ ఏ శ్రూయంతే ధర్మా పరమాత్మని ఉపపద్యంతే భూమకి చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మకి వర్తిస్తాయి తప్ప ధర్మ ఉపపత్తి యుక్తియుక్తంగా ఉపపత్తి అంటే యుక్తియుక్తంగా అన్వయించుట అవి పరమాత్మకి అన్వయిస్తాయి ప్రాణదేవతకి అన్వయించవు ఏమిటి చెప్పారంటే ఎత్ర నశ్యుణోతి న్య భూమా ఇది దర్శనాది వ్యవహారాభావం భూమని అవగమయతి ఇప్పుడు చూడండి నాకంటే ఇతరము ఈ దేవత ఈ దేవతను దర్శిస్తా ఈ దేవతకి నేను పూజ చేస్తాను స్థుతి సమర్పిస్తాను అని అనే వ్యవహారము పూజాది వ్యవహారము ఉపాసన వ్యవహారము ఎప్పుడు కుదురుతుంది భేదం ఉన్నప్పుడు దీనికి కానీ ఏం చెప్పారు అక్కడ ఇంకొక ఒకడు మరొకదాన్ని దర్శించుట లేదు ఒకడు మరొకదాన్ని ప్రసంగించుట లేదు పూజించుట లేదు భేదము లేదు అని చెప్పారు కాబట్టి దీన్ని బట్టి మీకు సర్వాత్మ సర్వరూపమైన పరబ్రహ్మకి వర్తిస్తుందా అయితే ప్రాణదేవతికి వర్తిస్తుందా సర్వరూపమైన పరబ్రహ్మకే వర్తిస్తుంది పరమాత్మ నిజాయం దర్శనాది వ్యవహారాభావ అవగత ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని భావన చేస్తున్నారనుకోండి మీరు వేరే ఉంటారు శ్రీకృష్ణుడు వేరే ఉంటారు కానీ కళ్ళు మూసుకుని తన స్వరూపమునందు నిలిచి అనే పని ఎప్పుడైతే చేస్తారో దాంట్లో నేను ఇది ఈ దేవునికి చేస్తున్నాను అనే విభాగమేమీ ఉండదు ఏ వ్యవహారము ఉండదు కాబట్టి ఈ ప్రకరణము పరమాత్మ ప్రకరణమే కానీ సగుణదేవతోపాసన ప్రకరణము కాదు ఎందుకంటే ఎత్ర అసం ఆత్మైవాభూత్ తత్కేనం పశ్యేతరాత్ నేనిక్కడున్నా ఇది కన్ను ఇది పుస్తకం నేను కన్నుతో పుస్తకం చూస్తున్నా భేదం కన్ను మూసుకున్నా కానీ మనస్సుతో కన్నును చూస్తున్నా మూసి ఉన్న కన్నును చూస్తున్నా కన్ను మూసి ఉంది అని తెలుస్తోంది కదా అక్కడ కూడా భేదం ఉండదు నేను మనస్సు కన్ను ఈ కన్ను వెళ్ళి మనస్సులో విలీనమైంది ఎప్పుడు ఆ మనస్సుని సాక్షిగా దర్శించగానే కన్ను వెళ్ళి మనస్సులో విలీనమైంది మనస్సు నుండి సాక్షి ఆత్మ చైతన్యంలో విలీనమైంది పరమాత్మ చైతన్యంలో నిలిచి ఉన్నప్పుడు సద్రూపంగా ఉన్నప్పుడు నేను దీంతో దీనిని చూస్తున్నాను అనే భేద వ్యవహారం ఏమీ ఉండదు కాబట్టి అభేద వ్యవహారం భేద వ్యవహారము లేకుండుకా అనేది ఆ పరమాత్మ యొక్క స్వరూపముది సర్వము ఆత్మైవ అభూత్ సర్వము ఆత్మయే ఉండగా ఎవడు దేనిని దేనితో చూస్తాడు అంటే ఎవ్వడు దేనిని దేనితోటి సూచ్యత అనేది లేదు ఇందుటే కాని సూచ్యత అనేది లేదు అని వ్యవహారం యొక్క అభావాన్ని పరమాత్మ ఎందుకు చెప్పారు ఇక్కడేమో ప్రాణదేవతకి ఉపాసన ఇవన్నీ ఉంటూ ఉంటే వ్యవహారాభావం చెప్పిన పరమాత్మ ప్రాణదేవత ఎలా అవుతుంది అవ్వదు యోప్యసౌ సుసుప్తావస్థాయా దర్శనాది వ్యవహారాభావోక్త ఆత్మన ఏవ అసంగత్వ వివక్షయా ఉన్న ప్రాణస్వభావ వివక్షయా పరమాత్మ ప్రకరణ ఇంకొక చిన్న లూజన్ ఒకటి ఉంది ఏంటంటే ఏమంటే సంప్రసాదము అంటే కేవలము ప్రాణము అని చెప్పారు కదా కాబట్టి సంప్రసాదంలో అంటే సుషుప్తంలో ఒకడు మరొకదాని చూసుకనే వ్యవహారం లేదు కాబట్టి వ్యవహారం లేకుండా అనేది ప్రాణానికి వర్తిస్తోందిగా ఎందుకంటే సుషుప్తంలో వ్యవహారం లేదుగా ప్రాణముంది కదా అంటే చూడు సుషుప్తంలో వ్యవహారం లేదు అని చెప్పినది ఎందుకంటే ప్రాణము అసంగము చెప్పడం కోసం కాదు ఆత్మ అసంగము సుషుప్తంలో ప్రాణము అంటే ప్రాణపూమయ ఆనంద ఉంది కదా అది పరమాత్మ ఆనందం కూడా ఉంది సుషిప్తంలో కేవలం ప్రాణం లేదు ఆ ఆనందము అసంగము అని చెప్పడం ముందు తాత్పర్యం కానీ ఈ ప్రాణమును ప్రతి ముందు తాత్పర్యము కాదు ఎందుకంటే ఇది ఎంటైర్ ప్రకరణం ఇది పరమాత్మ ప్రకరణం అండి ఇది ప్రాణోపాసన ప్రకరణం కాదు ప్రకరణం ప్రాణోపాసన ప్రకరణం అయితే ఆ సుచిత్ అవస్థను వర్ణిస్తే ఇది ప్రాణము అని చెప్పచ్చు కానీ ప్రకరణము ఆయన నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పండి అని వచ్చాడు ఆయన నేను మీరు ఆత్మస్వరూపాన్ని చెప్తాను అని నేను మొదలుపెట్టాడు మధ్యలో ప్రాణం చెప్పాడంటే మధ్యలో వచ్చిందే గాని ప్రాణమే అల్టిమేట్ అనేది తప్పు ఎదపవస్థాయా సుఖముక్తం తదపి ఆత్మన వివక్షయాక్తం చూడండి నిద్రావస్థలో మీరు అసంగంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అని రెండు మాటలు అంటారు నిద్రావస్థలో అసంగము ఆనందము అని చెప్తారు నిద్రావస్థలో ప్రాణమయ చెప్తారు అంటే దాని అర్థం ఈ అసంగము ఆనందము ప్రాణమయము యొక్క స్వభావము కాదు ప్రాణమయ ఆత్మనిష్ఠులే ఆత్మస్వరూపంగా ఉంటారు ఆత్మస్వరూపము అసంగము ఆనందఘనము అని దాని అభిప్రాయం అంతేగాని ఈ అసంగ ఆనందములను ప్రాణానికి అన్వయించడానికి వీల్లేదు ఎందుకంటే మొన్నటి పొద్దున్న మళ్ళీ వీడు ప్రాణం ఉంటుంది ప్రాణం కంటిన్యూ అవుతుంది కానీ అసంగము ఆనందము పోతాయి కాబట్టి ప్రాణ ధర్మాలు కావు అసంగ ఆనందములు అసంగత ఆనందములు అవి పరమాత్మ ధర్మములే అక్కడ ప్రాణం కూడా ఉంది కనుక ప్రాణం గురించి చెప్పారు అని ఒకటి ప్రాణాన్ని మనం తిరస్కరిస్తున్నామని మీరు అనుకోరాదు కేవలము పరమాత్మ దృష్ట్యా అభేద దృష్ట్యా ప్రాణాన్ని తిరస్కరిస్తున్నామంటే ఆ ఉపాసన సమయం వచ్చేప్పటికి మటుకు ప్రాణము సర్వోపరి ఉంటుంది ఈ భూమ ప్రకరణంలో ప్రాణంతో ఆగిపోలేదు అని చెప్పడం ముందు తాత్పర్యం ఆహా పరమ ఆనంద ైవానందన్యాన్ని భూతాముపజీవంతి ఆ సంప్రసాదాన్ని గురించి చెప్తో సంప్రసాదం అంటే సుశక్తిని గురించి చెప్తో ఈ సుశుక్తిలో ప్రాణముంటుంది అని చెప్పి ఇంతేకాకుండగా ఈ సుశుద్ధావస్థలో ఆత్మ యొక్క పరమానందము అభివ్యక్తమవుతుంది జాగరణ వస్థలో అనుభవానికి వచ్చే చిన్న చిన్న సుఖానుభవములన్నీ ఆ పరమానందం యొక్క అంశలు మాత్రమే అని చెప్పారు అలా చెప్పినప్పుడు పరమాత్మను గురించి చెప్తున్నారు కానీ ప్రాణాన్ని గురించి చెప్పట్లేదు ఇహా యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్ భూమైవ సుఖం ఇది సామయ సుఖ ్రహ్మ సుఖం భూమానం దర్శయతి ఇక్కడ ఎలాగైతే బృహదారం ఆ సంప్రసాదావస్థని చెప్తో యశోస్య పరమ వర్ణించారో సరిగ్గా ఇక్కడ కూడా ఆ భూమని గురించి చెప్తో ఈ భూమయే సుఖము అంటే ఆనందము అల్పమునందు సుఖము లేదు అల్పము అంటే ఏమిటి నేను దేవత భిన్నంగా ఉన్నాను దేవత నాకంటే భిన్నంగా ఉన్నది అనే దాంట్లో సుఖము లేదు ఎందుకంటే దేవత నాకంటే భిన్నంగా ఉన్నది కాబట్టి దేవతకి నేను పూజలు సమర్పిస్తే దేవత నన్ను అనుగ్రహిస్తుంది అని వీడు చేస్తాడు వీడు ఎందుకు చేస్తున్నాడు స్వార్థం కోసం చేస్తున్నాడా అద్వైతంతో చేస్తున్నాడా స్వార్థంతో చేస్తున్నాడా భాగవతంలో ఈ ప్రసంగం ఉంది కరోస్కంభంలోనే ఉంది దేవత వీడికి వరం ఎందుకు వీడి మీద ప్రేమతోటి ఇచ్చిందా స్వార్థం కోసం ఇచ్చిందా స్వార్థం కోసం ఇచ్చిందా ఎందుకు ఇచ్చింది దేవత వీడు పూజ చేస్తేనే వరం ఇచ్చిన దేవత స్వార్థం కోసం ఇచ్చినట్ట వీడి కోసం ఇచ్చినట్ట వీడి కోసం ఇచ్చినట్టే వీడి కోసమే ఇచ్చినట్లయితే పూజ చేయకుండా ఇచ్చిందా తల్లి చె పని చెప్పిన వా చెప్పిన పని చేసిన వాడికి భోజనం పెడుతుందా చెయ్యని కొడుకు కూడా భోజనం పెడుతుందా కొడుకు కూడా భోజనం పెడుతుంది స్వార్థపరాహి దేవత అంటాడు శ్రీకృష్ణుడు ఎక్కడో దోడాలి మంచిగా వస్తాయి భాగవతం నాకు గుర్తురావట్లేదు ఎక్కడో దాడు ఈ దేవతలు కూడా వీళ్ళు స్వార్థపరలే వాళ్ళకి పూజ చేసిన వాడిని వాళ్ళు ఆశీర్వదిస్తారు పూజ చేయకపోతే వాడు ఏమైపోయినా పర్వాలేదు సో దీని అంటే ఈ ద్వైత దృష్టి అలాగే ఉంటుంది అని అభిప్రాయం కాబట్టి అల్పములో సుఖం లేదండి ఈ అల్పము అనేది ఆఖరికి ఇంద్ర వరుణ దేవతలు బ్రహ్మదేవుడతో సహా అల్పమే ఎందుకంటే వీడు భిన్నంగా ఉన్నాడలేడా అల్పమే కాబట్టి భూమయందే సుఖము తను ఈ అల్పంలో సుఖముంది కానీ ఆ సుఖంతో పాటు ఆమయం కూడా ఉంది ఆమయం అంటే దుఃఖం సామయ సుఖ అది దుఃఖంతో కల్తీ సుఖమే కానీ శుద్ధమైన సుఖము అల్పమునందు లేదు భూమయందు మాత్రమే గలదు అని చెప్పారు కాబట్టి ఆ ధర్మము ఆనందమనే ధర్మము అది పరమాత్మది తప్ప ప్రాణాన్ని కాదు వికారాణం అమృతత్వ ఆపేక్షికవాత్ అసోన్యార్థం ఇది చ ఇప్పుడు చూడండి ఓకే యోవై భూమా తదమృతం ఇమృతత్వమీ యూయమాణం పరమకారణం గమయతి తర్వాత యోవై భూమా తదమృతం అని అమృతం చెప్పారు అమృతము అంటే అది పరంబ్రహ్మ అవుతుంది పరమకారణం సర్వజగత్కారణమైనటువంటి పరంబ్రహ్మ అవుతుంది అమృతము అంట ఎందుకంటే హిరణ్య గర్భ దగ్గర నుంచి అన్ని మృతాలే అన్ని మురకాలే లేదా హిరణ్య గర్భుడు కొడతాడు కొంతగా మీరు మంత్రం విన్నారా లేదా హిరణ్య గర్భం పశ్యత ధ్యాయమానము సనోదేవ శుభయా స్మృత్యా సంజనస్తు ఆ హిరణ్య ఆయన కుడుతున్నాడు ఆ హిరణ్య మాకు శుభ సంకల్పంలో నిచ్చిగాక అంటే భేద దృష్టి ఉంటుంది ఆయన కుట్టడం ఉంటుంది కుట్టేకంటే మరణం ఉంటుంది అమృతత్వం ఎక్కడ కుదురుతుంది అమృతత్వము అంటే పరమాత్మతత్వం మరొకటి లేదు వికారాణం అమృతత్వ ఆపేక్షికార్థం ఇది చుత్యంతరాత్ ఇప్పుడు వికారము అంటే పుట్టి దాన్ని వికారము అంటారు ఓ సందర్భంలో వికారాన్ని కూడా అమృతమని వర్ణించచ్చు స్వర్గం వెళ్తే అమృతము అంటారు అది అమృతము అంటే అది మరణము లేనిది అంటే ఈ ఇండియా మామూలుగా భూలోకంలో ఈవేళ పుట్టాడు రేపు పోయాడు కాలం ఉంటుంది ఇప్పుడు అమెరికాలో జనాలు చచ్చిపోరు అంటే చచ్చిపోరని కాదు అంత దమ్ముని చచ్చిపోరు ఆపేక్షితం రిలేటివ్లీ బెటర్ అంటే అక్కడ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ మోర్ అని అర్థం ఇండియాలో అరవై అయితే అమెరికాలో ఎనభై ఉంటుంది అవును నిజంగా స్వర్గంలో ఎనిమిది ఉంటుంది అంతే మొత్తానికి మళ్ళీ సాగు తప్పదు కాబట్టి రిలేటివ్ తప్పిస్తే అప్సల్యూట్ కాదు కానీ పరమాత్మ అయితే అప్సల్యూట్ నో బర్త్ నో డెత్ అంటే కాలానికి అతీతంగా పోతా ధర్మా త సత్యత్వం స్వమహిమ ప్రతిష్ఠితం సర్వగతత్వం సర్వాత్మత్వమితి చర్మా పరమాత్మన్యవేత్ర ఇంతవరకు చెప్తున్న ఆనందాది ధర్మాలే కాకుండగా ఆనందమో అమృతము కాకుండగా సత్యము స్వమహింని ప్రతిష్ఠిత అనే ధర్మము సర్వగతము సర్వాత్మ ఈ ధర్మాలన్నీ కూడా పరమాత్మ ఎందు వర్తిస్తాయి తప్ప మన దేవత ఏ దేవత ఎందు వర్తించము తస్మాద్ పరమాత్మే సిద్ధం కాబట్టి భూమా అంటే పరమాత్మే ప్రాణము కంటే అధి పైన అని సిద్ధించినది అక్షరం అంబరాంతధృతే ూర్ణమముదూర్ణమిద పూర్ణా పూర్ణముద్యూ పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతా హరి ఓం తత్సద్ శ్రీకృష్ణార్పణమస్తు